కీర్తన నూట డెబ్బై నాలుగు వెర్రి తెలిసి రోకలి వెసజుట్టుకొన్నట్టు ఇర్రిదిము భోగముల నెనసేము మురికి దేహము మోచి మూలల సిగ్గుపడక పొరి పరిమళములు పూసేము పరగపునుకతల పావనము పావనముసేసేవంట నిరతితోడ తినము నీటముంచేము పుక్కట పంచేంద్రియపు పుట్టి అందరిలో మొక్కింసుక దొరలమై మురిసేమో అక్కర నజ్ఞానమనే అంధకారమున దిక్కులనెదిరి వారి తెలిపేము సంసారమే మాకు దేవుడని కొలుచుక వెనుకొని ఘనముక్తి వెదకేము యనలేక శ్రీ వెంకటేశ మమ్ము కావగాను తనిసి తొల్లిటి పాటుదలచేము